కీర్తన మూడు వందల తొంభై నాలుగు ఏమని చెప్పెద హరి శ్రీమంతుడా నిను చేరితి మిదివో వినుచున్నారము వెనుకటి పాట్లు కనుచున్నారము కలిగేటి వారల దినదిన భావము తెలిసీ తెలియదు మనసున భయమిసుమంతయూ లేదు భువినెరుగదుమిదే పుట్టెడి దెసలను తవిలి మరణములు దలచదమట్లనే వివరపు టాసలు విడువవు నవమగు విరక్తి నాటదు ఓయే నాటదువోయే మిదివో సకల శాస్త్రములు వెదికెదమిదే శ్రీవేంకటేశను మదిలోనుండగ మరచివుంటిమిదే ఎదుటి గంటిమిక ఏలా